నూట నలభై తొమ్మిదవ సంకీర్తన లావణ్య శృంగారరాయ లక్ష్మీనాథ ఏవేళ నీ వినోదాన కేదాయనేమి పాల జలధి వంటిది పవ్వళించు నా మనసు గాలి ఊర్పులే కడళ్ళు కలదులోతూ చాలగ తొల్లి నీవు సముద్రసాయివ్వట ఈ లీల నీ వినోదాన కేదాయనేమి నిక్కపు నిక్కపుభూమి వంటిది నిలవుపో నా మనసు పెక్కులియు కలవు పెరుగుచుండు ఉక్కట తొలియునీవు భూసతి మగడవట ఎక్కువ నీ వినోదాన కేదాయనేమి నిండు కొండ వంటిదిదే నిలుచుండు నా భక్తి ఉండుచోటనే ఉండు నొక్కచోటను కొండలరాయడవట కోరిక శ్రీ వెంకటేశ అండని వినోదానకేదీ ఆయనేమి